ఈ మంత్రము వశీకరణకు సంబంధించినది పదకొండు వందల సార్లు జపము గావించిన సిద్ధిగును ఇరవై మార్లు అభిమంతణ గావించి నీళ్లు త్రాగి పండ్లు పూలు ఇతరులకు ఇచ్చిన వశీకరణ కూడా వీలుపడును ఓ ఆరణి ఆరణి ఆవరణి సయాణి ఏ టహ స్వాహ